వెనకాలే వాళ్ళు చేయబట్టుకు తీసుకెళ్లేవు కొంతమంది తల్లులు పాపం ఈశ్వర అనుగ్రహం వలన అలాంటి మానసిక వికలాంగులైన వాళ్ళు పుడతారు వాళ్ళని తీసుకుని ఎత్తున సదాచారం సత్కర్మలన్నీ చేయిస్తారు ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏదో ఒక రకంగా తెలివి వస్తుందని ఆవిడ ప్రయత్నం ఎందుకమ్మా ఇదంతా ఇంత కష్టం ఎందుకు పడుతున్నామ్మండి ఎప్పటికైనా వీడు బాగుపడతాడేమోనండి అంట ఏమిటి బాగుపడ్డం అంటే వాడికి తెలివి లోపలికి పోయింది ఆ తెలివి బయటికి రావాలి ఆవిడ ఉద్దేశం అది ఆ తెలివి బయటికి వస్తే ఎప్పటికైనా వాడు అందరిలాగా సామాన్యంగా బాహ్యమేది అంతరమేది అనే స్పష్టత కలిగి ఉంటాడు మరి వాడికి ఏమైపోయింది తెలివి లోపలికి తిరిగిపోయింది బాహ్యానికి రావడం లేదు చూడండి మనమందరం ఏం ప్రయత్నిస్తున్నాం మనకేమో తెలివి బయటికి తిరిగిపోయింది లోపలికి జరగడానికి ప్రయత్నిస్తున్నాం మన గోళం అంది వాడి గోళం వాడిది వాడికేమో లోపలికి తిరిగిపోయింది బయటికి రావడం లేదు వాడిని మానసిక వికలాంగుడానికి మనం అంటున్నాం కానీ ధ్యానం చేస్తున్న సాధకులు కానీ యోగం చేస్తున్న సాధకులు కానీ ఈ విచారణ చేస్తున్న సాధకులు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అసలు బయటికి తిరిగిన తెలివిని లోపలికి తెప్పడానికి ప్రయత్నిస్తున్నారు నా చేత కావట్లేదండి వాడికి లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఒకటే ఇంతమంది గురువుల దగ్గరికి ఏం చెప్తాడు మీరేమిటో లోపల ఉండమంటారు ఆ లోపలేమిటో అర్థం కాదు అది ఎప్పటికీ బయటికి తిరుగుతుంది కానీ లోపలికి తిరగదు మరి దాని అర్థం మనందరం ఇప్పుడు మానసిక వికలాంగుల కాదు కదా చూడండి ఈక్విలిబ్రియం సమత్వం సాక్షిత్వం స్వరూపజ్ఞానం అంటే ఈ తెలివితో చేయవలసిన పనులు మూడు ఉన్నాయి తెలివి ఈశ్వరుడు ఇచ్చాడు మానవోపాధిలో ఉన్న బుద్ధిగతమైన వికాసం తెలివి అనేది ఏదైతే ఉందో ఈ తెలివి సమత్వాన్ని సాధించాలి సాక్షిత్వాన్ని సాధించాలి స్వరూప జ్ఞానాన్ని సాధించాలి దెన్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ అది ఎందుకు ఇవ్వబడిందో ఆ ఇవ్వబడిన లక్ష్యం నెరవేరిపోతుంది అప్పుడు ఏమిటది సమత్వం సాక్షిత్వం స్వరూప జ్ఞానం మానవుడు ఈ మూడు గనక సంపాదిస్తే ఏమిటి వచ్చిందండి వాడికి కైవల్యాధికారం వచ్చింది మోక్షాధికారం వచ్చింది ముముక్షు అయ్యాడు కాబట్టి మానవ జీవితం అంతా మానవుడు దేనికోసం ప్రయత్నిస్తున్నాడయ్యా కాళిదాసు సినిమా చూస్తే కాళిదాసు గొర్రెల కాబరి ఏవి చదువుకో నిరక్షర కుక్షి ఆ ఈశ్వర అనుగ్రహం చేత పండితురాలైనటువంటి ఆ రాజు కుమార్తెతో వివాహం జరుగుతుంది ఆవిడేమో యూనివర్సిటీలో చదువుకున్న పిహెచ్డీ చేసినటువంటి సంస్కృతంలో పిహెచ్డి చేసినటువంటి పండితురాలు వీడేమో నిరక్షర కుక్షి వివాహం అవగానే అర్థమైపోతుంది దాతలేరుగా మరి మాట తేడా వచ్చేస్తుంది ఏమిటిలా మాట్లాడుతున్నావు నువ్వు పండితుడు కాదా అంటుంది పండితుడెవరో నాకు తెలియదు అంటాడు వాడు లేదంటే మరి ఏం చేయాలి ఆవిడకి మరి ఎవరికి మొరబెట్టుకోవాలి వెళ్ళి అమ్మవారికి మరబెట్టుకుంటుంది ఏమి నాకు ఇలాంటి పరిస్థితి కల్పించావు ఇలాంటి భర్తనిచ్చావు ఎలా నా జీవితం అని ఆయన వేడుకుంటూ వేడుకుంటూ ఆరతి వల్ల స్పృహ తప్పి పడిపోవచ్చు ఈ కాళిదాసు ఆ విషయం చూస్తాడు ఏమిటి ఏం చేయాలి ఇప్పుడు నేనేం చేయాలి వాడికి పెద్ద క్వశ్చన్ వచ్చేస్తున్నాను అనమాట ఎందుకని ఆవిడేమో మహాపండితురాలు ఆవిడతో ఆవిడతో మాట్లాడడం మా జీవించడం ఎట్లా ఇవన్నీ నా వల్ల కావట్లేదు నేను కూడా అమ్మనే వేడుకుంటాను అనుకుని అమ్మని ఎలా వేడుకోవాలో తెలియదు ఇప్పుడు కాళిదాస్ ఆవిడ తల్లి జగజ్జననే అతనికి తెలుసు కానీ ఎలా వేడుకోవాలో తెలియదు అప్పుడు అతనికి ఒక జంతువు అరుపు వినపడుతుంది అడవిలో ఇదంతా ఈ సంఘటన అడవిలో సరే ఐమ్ అనే శబ్దం వినపడుతుంది దానికి అతనికి అక్షరాలు తెలియ అతనికి అట్లాంటి జ్ఞానం లేదు మామూలుగా వెనగిడి ద్వారా మాట్లాడుతున్నాడు ఈ ఐమ్ అన్న శబ్దం విని ఆ ఒక్క బీజాక్షరాన్నే ఉపాసిస్తాడు రాత్రిం పగళ్ళు ఐం ఐం ఐం ఐం ఐం ఐం ఐం ఐం ఐం ఐమ్ ఉంటాడు ఆ బీజాక్షర ఉపాసన ద్వారా అమ్మ ప్రత్యక్షం ఇంతకీ నీకేం కావాలని అడుగుతుంది నీకేం కావాలి అంటే తను ఎవరైతే మరచి ప్రార్థిస్తారో అంటే ఈ నామరూపాత్మకమైన దేహాన్ని మరచి ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది ఇది మానవులందరికీ సులభమే ఇది ప్రతి అర్హులే దీనికి ఈశ్వర సాక్షాత్కారానికి అందరు అర్హులే దీనికి చదువుకుని వారు తెలివనవారు తెలివి లేని వారితో పని లేదు ఇక్కడ అలా ఎప్పుడైతే నువ్వు శరణాగతుడవై తనువు మరచి దేహస్థితిని మరచి నువ్వు గనక ప్రయత్నం చేస్తావో